అందరికి ప్రైజులా దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందన చెప్పుకుంటున్నాము ఎందుకంటే పాప విషయంలో మస్తు ఇబ్బంది పడినట్టు మేము కాబట్టి అందరు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ముట్టిండి సస్థపర్చుని పాపని అసలు అందరికి ప్రైజ్లో అందరికి థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే నేను ప్రియాంక మెసేజ్ ఎక్కడ మిస్ అవుతుంది అనుకున్నాను కానీ దేవుడు మిస్ అని వెళ్ళాడు మళ్ళీ మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను కాబట్టి సంతోషంగా ఉంది కాబట్టి మళ్ళీ మీద షేర్ చేసుకుంటున్నా నేను ఆ రోజు మస్తు స్టార్ట్ అయ్యే ముందట పది నిమిషాలు స్టార్ట్ అయ్యే పది నిమిషాలు ముంగట మస్తు భయం అయింది మాకు తెలుసా ఇంకోటి ఏంటంటే మెసేజ్ ఆ రోజు అన్నగిద్దాం ఇదే మెసేజ్ ఈ రోజు మెసేజ్ అన్నకిద్దాం అనుకో అన్న కూడా ఫోన్ చేసినాము ఆల్రెడీ అన్న కూడా మళ్ళీ మేమే పెండింగ్ చేసుకోలేదు ఎంత సార్ దేవుడు మనకు తన్నింటిలో తోడుగా ఉంటాడు అది నేను చెప్పాల్సిన విషయం కాబట్టి మీటింగ్ స్టార్ట్ చేసుకున్నా మరొకసారి మీ అందరికి వందనాలు మన మధ్య దీపాధన ఇస్తుంది ప్రియాంక సార్ పాట పాడుతుంది ఓకే అన్న ప్రార్థన చేసుకున్నాం కళ్ళు ముసుకుంటే పరిశుద్ధర మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారి వందనాల తండ్రి జీవం కలిగిన దేవా నికు వందనాలు ప్రభు తండ్రి దేవాయచప్రభ ఇచ్చిన యొక్క సమయాన్ని అన్నింటిని బట్టి వందనాలు ప్రభా దేవా ప్రభా దీవారాధుల ప్రభావ మమ్మల్ని కంటి పాప వలె కాజు గొప్ప దేవ నీకే వందనాలు తండ్రి దేవాయత్ప్రభ మా అత్యక్రమం అన్నింటినీ క్షమించి ప్రభు మరి యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని ముద్రించి నడిపించుకుంటున్నందుకు నీకు వందనాలేసయ్యా నీకే కృతజ్ఞతలు తండ్రి తండ్రి దేవాయత్స ప్రభా మీ దగ్గర కూడుకుని మేము అందరం ప్రార్థిస్తున్నాగా తండ్రి నీ యొక్క ఆత్మకారం జరిగించండి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి సాయపడమని ప్రార్థిస్తున్నాం దేవ ప్రతిబిడని సరిధికి రావాల్సిందే ప్రభా ప్రతిబిడని పేరు పేరున దీవించండి ఆశించండి ప్రభావి దేవాయసు ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా విజృంభించిని సేవ చేసేలాగా ప్రభా ప్రతి బిడకు ప్రభా యొక్క కడవరి వశించిన రాక సమయం ఎంత త్వరలో ఉంది ప్రభా కాబట్టి ప్రభ మా ప్రవక్త ప్రభా మేము జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రభా ఎందుకంటే ప్రభా ప్రతిదీ మీరు లెక్క రాసుకుంటానన్నారు ప్రభా కాబట్టి ప్రభా మీరు రాసే ప్రతి లెక్కలో కూడా ప్రభా మేం మంచి పనులు చేసాల ప్రభా కాబట్టి మాకు సహాయం చేయని ప్రభా కాబట్టి ప్రభాని యొక్క పరిశుధాత్మ మాకు తోడై ఉంటేనే ప్రభా మేము సరైన మార్గంలో నడవగలుగుతాం తండ్రి అందుకే శాని యొక్క పరిశుధత్వం మా అందరికి అన్ని గురయించండి దేవ మాకు సాయం చేభ ఎంతో ఘోరమైన అంధకారం ఉంది తండ్రి యొక్క అంధకరం నుంచి ప్రభా మా అందరికి దండి మేము విజయం పొందాలని మరి మేము యుద్దంలో తండ్రి యుద్దంలో మేం విజయం పొందాలంటే ప్రభా మా వేళకు యుద్దం నేర్పించమని ప్రార్థిస్తాం దేవ ఆనాడు ప్రభ జోషివ్ యుద్దంలో ప్రతి చోట్ల మీరు విజయం ఇచ్చిన అదే రీతిగా తండ్రి మా కూడా విజయం అన్ను గురండి మేము యుద్దంలో ఉన్నవరం తండ్రి మరి ప్రతి యుద్దంలో కూడా ప్రభావం విజయం పొందుటెక్కుతుంది అనేకలకు ప్రకటన మరి మీరే మాకు తోడ నడిపించండి ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుంటారు ప్రణిబిడ్డలుంటే ప్రభా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి బిడ్డను కాలం ఇసుకుని లాక్కారండి ప్రతి అవసరతలను మీరు తీర్చని ప్రభావం ప్రతి బిడ్డను దీవించండి ఆశ్రం చేత యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపి దయచేయమని యేసుక్రీస్తు నా ముస్ ప్రైజ్ లాడ్ మన ప్రియంగా పాట పాడుతుంది అందరికి ప్రైజ్ లాడ్ జీవించు చున్నవని పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే ఏ స్థితిలో నుండి పడి పోతి నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా మొదటి క్రియను చేయురన్నా జీవించుచున్నవన్న పేరువున్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నవన్న పేరువున్నదీ మృతుడవే నీవు మృతుడవే చల్లగా నైనా ఉండువేనూల వేచన స్థితి ఏలా సోదరా చల్లగా నైనా ఉండువే జగా నైనా ఉండనులు స్థితి ఏలా సోదరి నుండి ఒమ్మి వేయదలచి ఉన్నాను నానోటి నుండి వేయదలచి ఉన్నను ఏసు అన్న మాటను మరువభోకుమురన్నా ఏసు అన్న మాటను మరువభోకుమరన్నా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే చించుచున్నవర్ణ పేరువున్నది మృతుడవే నీవు మృతుడవే అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిము పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధునిగా ఉండనిమ్ము అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము పరిశుద్ధుడైన పరిశుద్ధునిగా ఉండనిమ్ము వాణి వాని క్రియలకు జీతమి చదనన్నాడు వాణి క్రియలకు జీతమి చదనన్నాడు ఏ సు మాటను మరువ భోకుమరన్నా ఏ సువన్న మాటను మరువ భోకుమురన్నా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడ వే నీవు మృతుడవే ఏ గడియో ఏ క్షణమో ప్రభుర కడా తెలియదురా దొంగవలే వచ్చదనని అన్నాడు ఏ గడియో ఏ క్షణమో ప్రభు తెలియదురా దొంగవలే వచ్చదనని అన్నాడు గుర్రే పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా గుర్రే పిల్ల రక్తములో తెలుపు చేసుకొడుమా అంతము వరకు నిలచియుడుమా అంత ము వరకు నిలచియుండుమా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే పేరు పేరువున్నది మృతుడవే నీవు మృతుడవే ఏ స్థితిలో నుండి పడి పోతివో నీవు జ్ఞాపకము చేసుకుని మార్ మనసు పొంది ఆ మొదటి క్రియను చేయమురన్నా ఆమదటి క్రియనో మొదటి క్రియోన్నది మా మధ్యలో చంద్రశేఖర్ అన్నములు వాక్యం అందిస్తారు అర్థం చేస్తా పరిశుద్ధర వన్ ఇస్రా గొప్ప దేవ మీకు వదనాల కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా హృదయం నుంచి ఇంత కాచి కాపాడు సురక్షితం ఇంటి చేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అడుగు అడిగిన మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభావ దుష్టుడు ప్రభు అనేక పర్యాలు మన చూస్తున్నా గానీ ప్రభా మీరు మాకు సహాయకులుగా ఉన్నందుకు మీకు వదనాలు మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేసినందుకు మీకు ఎంతో వదనాలు నైనా ఈ సాయంత్రం సమయంలో మరోసారి మీ సన్నిధుల సమయం గడప నాశపడుతున్నాం మీ యొక్క స్వరాన్ని మీద మీ వాక్యంలో నీ జీవాన్ని మేము పొందుకోవాల ప్రభావం సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని ధ్యానించాలా మా జీవితాల్లో పాటించాలా అనుభవపూర్వకం ప్రకటించాలా అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని ఇందులో పాల్గొంటున్న వారందరి జీవితాలలో విశేషమైన కార్యం జరిగించమని ఏ శివ క్రీస్తున ప్రార్థిస్తున్నా తండ్రి సేవా పరిచయలో ముఖ్యంగా మనకి కావాల్సింది దహించు అగ్ని అంటే పరిశుద్ధాత్మాభిషేకుడు మన దేవుడు దహించు అగ్ని అన్న విషయం మనకందరు తెలిసిందే కాని నీలో అటువంటి అగ్ని లేకపోతే ఏమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా నీలో అగ్ని లేకపోతే నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉండదు నీలో దహించు అగ్ని లేకపోతే వాక్యం పట్ల ఆసక్తి ఉండదు నువ్వు ఒక గంట ప్రార్థన చేయలేవు పది నిమిషంలో ప్రార్థన చేయలేవు ఇంటికి రాగానే వాక్యం చదవడం నాకు తఫన దేవుని గురించిన విషయాలు బహుగా తెలుసుకోవాలన్నా తప్పన ఎట్టి పరిస్థితిలో ఉండదన్నాడు అయితే ఏమవుతుందంటే దుష్టుడు నిన్ను మోసగించినట్టు ఆ మోసంలో ఏం జరుగుతుందంటే ఈ లోకాతీతమైన పట్ల ఎక్కువ ప్రాధాన్యత చేసి మనము సమయాన్ని మొత్తం మొగొట్టుకుంటాం అనేక పర్యాలను నేను మీకు ఈ లోకాతీతమైన జీవితము అంటే ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం నాకు వాక్యం అట్లా తెలిసి తెలిసి కూడా ఎంతో బహిరంగించి పెట్టుకున్నాం ఎన్ని సంవత్సరాలు మనం ఆ కానీ దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఆ అందులో నీ యొక్క బలిపీఠం అంటే నీ హృదయం నీ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలా అనేది మనం భూషేర్ని కూర్చున్న ఉపమానాలలో ముఖ్యంగా ఆ మందిరానికి సంబంధించిన ఉపమానాలు మనం చూస్తూ ఉంటాం గంటలు అక్కడ వంతల చెప్పున యాజకులు ఆ బలిపీట మీద అగ్ని ఆరిపోకుండా దీపస్తంభానికి నూనె సవారా సరఫరా చేస్తా వాళ్ళు రాత్రిలంతా మేల్పుని ఉంటారు యాజకుని హృదయం పూట ఇంకొక యాజకులు అగ్ని ఆరిపోదు అన్నట్టు పరిశుద్ధ మందిరంలో కాబట్టి మీ దేవుని ఆలయము పరిశుద్ధాత్మకు నిలయము అంటాడు కదా పరితల్ రాష్ట్రపతి గల పౌరుడు కాబట్టి నీ హృదయంలో అగ్ని ఎప్పుడు మండితేనే ఉండాలంటే ఈ లోకపు విషయాలని నువ్వు షట్ డౌన్ చేసుకోవాలా ఈ లోకపు న్యూస్ గానీ ఈ లోకపు మాటలు ఈలోకపు తత్వం ముఖ్యంగా అంటే ఈ లోకప్పుడు గుణగణాలు ఈ లోకపు ఫిలాసఫీస్ అంటారు ఇంగ్లీష్ లో ఈ లోకానికి సంబంధించిన ఏవిలో ఎందులోనూ నువ్వు ఎక్కువ సమయం గడిపినావంటే నీ అగ్ని ఆరిపోతున్నట్లే నీ అగ్ని తరచుగా మండుతా ఉండాలంటే దీవారాధన ధ్యానించాలని వాక్యం తెలుసు కదా దీవారాధన ఎట్లా ఉంటాడు అనే విషయం కూడా మీకు తెలుసు కదా కీర్తల గ్రంథం మొదట అధ్యయనం మనం చూస్తాం కదా ఆకు వడక తన కాలం ముందు చెట్టు వల్లే ఉంటాడట అంటే నీ జీవితాంతా నువ్వు ఫలిస్తానే ఉంటావు నువ్వు ఏ పని చేసినా నిజమస్తూనే ఉంటావు నీలో అది నీకు తెలుసా ఫస్ట్ పాయింట్ క్రమేణా ఒకేసారి చల్లారిపోతుంది మీకు తెలుసు క్యాండిల్ గాని దీపం గానీ ఒకేసారి ఆరిపోదు ఈవెన్ ట్యూబ్ లైట్ కానీ ఎలక్ట్రిక్ బల్బ్స్ కానీ అది త్వరకు ఒకేసారి ఆరిపోవు అవి తరచుగా తరచుగా కాలిపోతా ఉంటాయి అన్నట్టు అట్లనే నీలో అగ్ని కూడా ఒకేసారి ఆడిపోదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆడిపోతుంటే ముఖ్యమైన కారణం ఏంటంటే బల్బు వెలగాలంటే పవర్ సప్లై అవసరం అదే రీతిగా అగ్ని మండాలంటే దానికి నూనె అవసరం ఇవన్నీ ఆత్మీయమైన విధానాల ప్రభు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తానే ఉన్నాడు తన ద్వారా తన భక్తుల ద్వారా అట్లనే మనం చూస్తాము తులసిలు రాసిన పత్రిక మొదట ఏం చేస్తామంటే తులసిలో ఉన్న పరిశుద్ధులకు ఆయన స్టార్ట్ చేస్తాడు వాక్యం తులసిలో ఉన్న పరిశుద్ధులకు అదొక సంఘము తులసి అనేది ఒక పట్టణం అని కూడా ఆ పట్టణంలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు కాబట్టి ఇక్కడ రహస్యం ఏంటంటే ఏ సుప్రమంది విశ్వాసం ఉంటేనే నువ్వు లేకపోతే నీకు పరిశుద్ధత లేదన్నట్టు ముఖ్యంగా తొశల రాష్ట్ర పత్రిక మూడవ దేవుళ్ళ మనం చూస్తే ఇక్కడ ఏముందంటే పౌలు పదో వర్షంలో ఏమంటుందంటే చూడండి పౌలు పదో వర్షంలో ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించిన వారు ప్రతి సత్కార్యంలో సఫలు దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి పొందచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లుండాలా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలనియో ఆనందంతో కూడిన స్పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవాలనియో తేజవాసులైన పరుశల స్వాస్థ్యంలో ఆదివారం మొబక్కు మనులను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించుకోవాలనియో దేవుని బతిమాలు చెన్నాను కాబట్టి ఇక్కడ నువ్వు నిజంగా విశ్వాసి అయితే విశ్వాసరావులవైతే ఆయన చిత్తం ను పూర్ణంగా గ్రహించాలంట మీరు ఎట్లా తెలుసుకుంటారు చెప్పండి ఆయన చిత్తాన్ని పూర్ణంగా అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టిండ మీరు పరిశుద్ధులు ఎట్లా విశ్వాసాలు కాబట్టి ఏ విశ్వాసం వస్తే పరిశుద్ధులు దాని తర్వాత ఏం చేయాలా ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలా మీరు చెప్పండి ఈ ప్రశ్న నీకు వేస్తే రోజు జవాబు ఇవ్వగలవా నీకు తెలుసా ఆయన చిత్తము ఆయన చిత్తం పూర్ణంగా నువ్వు పైన మలను ఎంతో సేవలు ఉన్నావు ఎంతో వాక్యాన్ని చెబుతా ఉంటావు అనేక ప్రాంతాలు జరుగుతూ ఉంటావు దయ్యాలు వెలుగొడతా ఉంటావు రోగులు స్వస్థపరిస్తూ ఉంటావు ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించినవా తర్వాత ప్రతి సత్కార్యంలో సఫలం అవుతున్నావా అంటే సక్సెస్ పొందుతున్నావా ప్రతి మంచి పనిలో ఒకటే సీక్రెట్ నేను చెప్పాలా మీ మిమ్మల్ని భయం వెంటాడుతుందంటే మీలో అగ్నిపోయింది మీరు ప్రతి చిన్నదానికి భయపడుతున్నారంటే మీలో అగ్నించ అగ్నించాలిపోయింది నేను అందుకే పరిచయాలు ఇప్పుడు లాస్ట్ త్రీ డేస్ నుంచి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి నేను హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో దిగుతా ఉన్నాను సేవా పరిచరాలు దిగుతాన కొంత ఆఫీస్ పనిలో దిగుతా ఉన్నాను ఎంత ట్రావెలింగ్ అలసిపోతా ఉంటాం కదా అయినా కానీ రాత్రి నిన్నైతే వన్ వరకు నేను ప్రార్థనలోనే ఉన్నాను ఎప్పుడు స్టార్ట్ చేసిన ప్రార్థన పది గంటలకు స్టార్ట్ చేసిన ప్రార్థన పన్నెండున్నర దాటిపోయింది నేను అక్కడనే మోకాళ్ళ మీద నిద్రమైన కొంతసేపు మల్లా లేసి ప్రార్థన చేస్తున్నా వన్ థర్టీ అయిపోయి అది ఎక్కడ కేరళలో ఎప్పుడైనా నేను ఒంటరి నాకు మంచి అవకాశం ఉన్నట్టు రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఉంటనే దురాత్మలు పెద్ద పెద్ద దురాత్మలు వచ్చిన ఛాలెంజ్ చేసే నేను నాకు అవున కోరుకుంటా ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిని దురాత్మలు ఛాలెంజ్ చేయాల ఇంతవరకు మీకు యువతి కాలేదు మీరు ముఖాముఖిగా ఎటువంటి దురాత్మ శక్తులను చూడలేదు చూసిన రోజే మీరు ఎవరో మీకు మీరు ఎంతగా ఆత్మలో పరిపాపం చెందిండో మీకు తెలుస్తుంది మీకు దురాత్మలు వచ్చి సవాల్ చేసేంత మీకు అది ఎప్పటికీ అర్థం కాదు మీరు ఎంత గంభీరంగా బయట చూపించుకోవచ్చు మీ భక్తిని మీరు ఎంతసేపన వర్షం చేయొచ్చు భాషలలో మీరు ఎంతగానైనా మనిషి పాటలు పాడచ్చు కానీ ఇది ఆత్మీయ పోరాటంలో ఒక్కసారి ఆర్ధరాత్మ వచ్చి నేను అటాక్ చేసినప్పుడు అప్పుడే నీ గెలుస్తుంది నీ స్థితి ఎక్కడ ఉన్నారండి నేను చంపనీకి చూసినప్పుడు భయంకరంగా ఆగిస్తా ఉన్నప్పుడు అప్పుడు నీకు గెలుస్తుంది ఆత్మీయ స్థితి ఎక్కడున్నారండి కానీ అంతవరకు దేవుడికి అవకాశించాడు ఎందుకంటే నువ్వు ఇంకా పసిపిల్లవాడివే పసిపిల్లవే కానీ ఎంతకాలం ఇంకా పాలదాగా పసిపిల్లలాగానే మనం ఉంటాం ఆయన చూడండి సారి నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ద్విత్యోపదేశండము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఏముందంటే ఏలైనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషం వల్ల రెండు పాయింట్స్ అక్కడ నీ దేవుడైన యహోవా దహించు అగ్ని మన నువ్వేంది గుడిదనా మన జీవితంలో అట్లనే బూడిదేమైనప్పుడు ఏమవుతుంది తెలుసా అంటే మీ ఇంకా చెప్పండి బూడిదట్టగొట్టుకునే జీవితం అన్ని అన్ని పోయినట్టే మన జీవితంలో ఆయన అగ్ని దహిస్తుంది అదే మండుతోనే ఉంటది అగ్ని మండు చిన్న పొదను చేర్చుకున్నాం ఆ విషయాలు మనం మన దేవుడు ఆరిపోని అగ్ని నువ్వు కూడా అట్లనే ఉండాలా నువ్వు కూడా ఆరిపోని అగ్ని ఉండాలంటే ఏం చేయాల నివాళాత్మైన వాక్యాన్ని ధ్యానించాల కనీసం రెండు గంటలు ప్రతిరోజు ప్రార్థన్యం ఉండాలి లేకపోతే దేవుడు ఒక వాగ్నం చేసిండు కేవీపీఎంకి నేను చెప్పిన చాలా మీ పరిచయలో విశేషమైన అద్భుతాలు నేను చూడబోతున్నాను కఠినమైన మంత్రాలు కఠినమైన చేతబడులు కూలిపోతే మీకు ఎదుటి నిలబడలేదు అసలు మిమ్మల్ని మీరు వచ్చినట్టే పరిగెత్తిపోతుంటే అటువంటి వాగ్నం దేవుడు చేసిండు కేవీపీఎం లోపల తర్వాత విశేషం అడ్డుతానంటే మీలో మీలో చచ్చి పని కూడా లేస్తాను మరి ఆ లెవెల్ కి మీరు ఎప్పుడన్నా ఎదగగలరా మీ లైఫ్ టైంలో చెప్పండి చల్లబడిన జీవితాలు బలిపిట్టం మీద ఉంటే బలిపిట్టం ఎందుకు పనికి చెప్పండి బలిపిట్టం మీద ఎప్పుడు బలి అర్పిస్తూ ఉండాలా దాని మీద అగ్ని మండుతూనే ఉండాలి దేవరాత్ర దేవుని మందిరంలో నువ్వు బలిపిట్టం నుంచి పరిశుద్ధ స్థలం కిందప్పుడు అక్కడ దీపస్తంభము వెలుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వెలుగకపోతే నువ్వు బుడిదైపోతావు బుడిదైందంటే ఫినిష్ంగ్ పని మళ్ళా నిన్ను తిరిగి ఆ బూడిద మొత్తం క్లీన్ చేసేసి చెత్త బయట పడేసి తిరిగి మళ్ళా కట్టెలు కూల్చి అక్కడ నూనె పోసి అగ్ని పెట్టుకోవాలంటే నేను చెప్తాను కదా ఇరవై సంవత్సరాలు పడుతుంది అందుకే ఈ విషయాలు చాలా టైప్ కేర్ఫుల్ చాలా చాలా చాలా జాగ్రత్తగా నేను జీవిస్తాను ఒక్కసారి జారిపోయినట్టే ఈ లోకంలో మనలా తిరిగి రావాలంటే ఇరవై సంవత్సరాలంటే నీ వయసు ఆల్రెడీ దాటిపోతుంది నేను తెలుసుకుంటున్నావు ఎప్పుడైతే ఈ అగ్ని నీలో మండుతూనే ఉంటే ఏమో తెలుసా నీ వయసు దాటది కాలం దాటుతుంటది క్యాలెండర్స్ మారుతా ఉంటాయి కానీ ఉంటావు గట్టిగా కాబట్టి మన దేవుడు దహించారు నీయుగా రెండవది రోషం దేవుడు ఆయన రోక్షంగా దేవుడు అంటే సమాధాన పడడు ఆయనకు రావాల్సిన మహిమ ఆయన వండుకోక తప్పదు అందుకే మనం ప్రతి క్షణం మహిమ పరుస్తా ఉండాలని జీవితంగా మహిమ పరుస్తా ఉండాలా చూడండి సేవా పరిచయంలో ఉండేవాళ్ళు అన్ని విషయాల్లో తరబి పొందునారు యుద్ధం కదా సైనికుడు తల నుంచి వరకు సర్వాంగ కవచం ధరించుకొని సిద్ధంగా ఉండాలా నువ్వు ఇరవై గంటలు నిస్వార్థము వ్యక్తిగత జీవితాల గురించి పట్టించుకుంటా ఉంటావు ఉద్యోగము ఇవన్నీ ముఖ్యమే కరెక్టే కానీ నువ్వు సైనికుణ్ణి దాని కొడుకు జీవించాలంటే ప్రత్యేకంగా టైం ఖర్చు పెట్టాలి కదా ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేస్తా ఉంటాను ఉద్యోగంలో ఎనిమిది గంటలు ఖర్చు పెడతావు నిద్రపోవడానికి తినడానికి స్నానం చేసుకోవడానికి ట్రావెలింగ్ చేయడానికి ఎనిమిది గంటలు ఖర్చు పెడుతున్నావు పక్కన గంటలు ఏం చేసినావు యూట్యూబ్ వీడియోస్ చూసినాము మౌస్ మొబైల్ ఫోన్స్ వాడినము సోషల్ మీడియా చూస్తున్నాము ఫేస్బుక్ చూస్తున్నాము ట్విట్టర్ లింగ్ అన్ని అవన్నీ చూసి అలసిపోయి నేను రబుతున్నాము అంటే స్వార్థపూరితమైన జీవితంలో జీవిస్తున్నావు అన్నట్టు యుద్ధం చేస్తావు అందుకే చిన్న సమస్య షేక్ అయిపోతుంది కుటుంబంలో ఎవరికి ఏమైనా నువ్వు మొత్తానికి డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏం నీలో అగ్ని ఉందా లేదా అనుభవపూర్వకంగా నువ్వు చూడడం నేర్చుకోవాల అనుభవం ఆ అగ్ని నీలో ఉందా లేదా నువ్వు చూసుకోకపోతే నువ్వు కేవలం వాక్యం చెప్పేవాడు ఏ వాక్యం వెనక చూడండి మార్పు శుభార్తలో ఒక వాక్యం ఉంటుంది అది నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపో నేను ఎక్కడికి గాని ఆ వాక్యాన్ని చూపిస్తూ ఉంటాను అనేక ప్రాంతాలలో అది చూపించినప్పుడు మొన్న ఒక రోజు కఠినమైన రెండు దయాలు బయటకిచ్చినాయి మనసులో నుంచి ఒకటి ససంగా వెళ్ళిపోయింది ఇంకోటి కనీసం ఒక ముప్పై నిమిషాలు ఖర్చు అవడాల్సి వచ్చింది దాని ఎదుర్కొనకూడదు మార్పు సువార్తలో మన ప్రభువు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఏం తెలుసా చూడండి మార్పు శువార్త పదహారవధ్యా పదిహేను వర్షం చూడండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సువార్తను ప్రకటించడు సువార్తని నువ్వు ప్రకటించాలంట ఆజ్ఞ తర్వాత నమ్మి బాప్తి పొందిన వారు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను కాబట్టి ఇది మెథడ్స్ నమ్మినాం కాబట్టి మనం నమ్ముకోవడం కాబట్టి బాప్షన్స్ తప్పడం కాబట్టి మనకి శిక్ష లేదు కానీ పదిహేడవ సన్ని నమ్మిన వారి వలన నిజంగా ఏ నమ్మితే ఈ సూచక్రియలు కనబడలా నమ్మిన వారి ఈ సూచక్రియలు కనబడను ఇది నేను ఎప్పుడు చెప్తాట ఇది నీకు టెస్ట్ ను నిజంగా ఏసు అని నమ్ముకున్నావా లేదనేది బయట చెప్పుకోవడం కాదు ఏదో గంభీరంగా వాక్యలు చెప్తున్నది కానీ కాదు మనకంటే గొప్పగా వాక్యం చెప్పడం చాలా ఉంది ప్రపంచంలో మన ఖాళీ కోటి కూడా నేనైతే ఫిట్ గా నమ్మిన వారి ఈ సూచక కనబడను నువ్వు నిజంగా ఏసు ప్రవణి నమ్మిన వాడు నీ జీవితంలో ఈ సూచక్రియలు కనిపించాలా ఏందని ఏమనగా నానామైన నానామం నా దయ్యంలో వెళ్ళగొట్టు దేరు కొత్త భాషను మాట్లాడుతురు ఎక్కడ ఉంది చెప్పండి ఇవన్నీ నీకు ఉన్నాయా పాములను ఎత్తి పట్టుకుంది వీటికి సంబంధించిన ఆత్మీయమైన సత్య అవన్నీ మరణకరమయ్యేది అది నీకు హాని చేయదు రోగుల మీద చేతిరించినప్పుడు వారు సుసత అని వారితో చెప్పాను కాబట్టి నువ్వు ప్రార్థన చేసే సతస్ వస్తుందా నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతున్నాయా నువ్వు ప్రార్థన చేస్తే విశేషమైన సూచక్రియలు జరుగుతున్నాయా నువ్వు నిజంగా ఆయన ఎందుకు నమ్మికలుస్తే నీకు భాషల వరాలు ఉన్నాయా భాషల వరం అంటే రకరకాల భాషలు రావాల ఒకటి కాదు ఒక పక్షి రాజు వాలే నువ్వు ఎత్తి పైకి తీసుకొని పోగలవా ఆకాశం మీదకి అది గజ గజ నేను చూస్తేనే పక్షులను చూస్తేనే పాము గజ కొనుకు పాముకు భయం ఏంటంటే గాలిలో దాన్ని లేపితే భయం భూమి మీద చాలా పవర్ఫుల్ అది నీ శరీరంలో ఎటువంటి విషయము నీకు హాని చెయ్యదు ఎవరి నీకు మందు పెట్ట నీకేం కాదు చూడండి నిజంగా మీ వాక్యంలో శక్తి ఉంటే మీరు నిజంగా వాక్యాన్ని బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రార్థన పూర్వకంగా నాకు తెలుసు ఒక అవునకప్పుడు ఫిబ్రవరి సంఘంలో వాక్య పరిచయంకి పిలవాలంటే ఆదివారం వాళ్ళకు ముందే చెప్తారు ాగా ప్రిపేర్ అయి రావాలా బ్రదర్ వాక్యం చెప్పడానికండి అవును ఇది యుద్ధం ఇది నువ్వు ఒక్కరిని స్టేజ్ మీద వాక్యం చెప్తున్నావు అంటే ఎన్ని దుష్ట శక్తులు పారిపోతుంటే మనుషులు విడిచిపెట్టండి ఎంత మంది రక్షణకు వస్తుంటారు వారి జీవితంలో సమర్పించుకుంటారు అట్లాంటి అనుభవం లేకపోతే నువ్వు చెప్పి ఏం వాక్యం అని ఏమని చెప్తారు బ్రదర్ మీరు కనీసం ఒక ఫైవ్ అవర్స్ అనేది కష్టపడింటావు బ్రదర్ సిద్ధపడింటావు బ్రదర్ అడుగుతారు మొహం చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి ఇన్వైట్ చేయాలంటే మీరు దానికి యోగ్యులా ఐదు గంటలు బైబిల్ వాక్యాల సిద్ధపడాలంటారు చెప్పడానికి వాక్యం అన్ని రాస్తని వాక్యాలను తరబి చేసుకొని బాగా ఐదు గంటలు ప్రిపేర్ అవుతాయి కానీ స్టేజ్ మీద ఎక్క నువ్వు అబద్ధం చెప్పగలవా ప్రజలకు మీరు ఒక ఐదు గంటలు బైబిల్ వాక్యాన్ని సిద్ధపడి రానంటే నువ్వు అబద్ధం చెప్తావా అబద్ధం స్టేజ్ మీద ఎక్కగలవా బాగా స్టాండర్డ్ అది మనం ఐదు ఆరు గంటలు కాదు దివారాత్రులను ధ్యానిస్తూ ఉంటాం మనం వాక్యానికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వాక్యాన్ని జరిగిస్తా ఉంటా నిజంగా వాక్యము మీ వాక్యంలో శక్తి ఉంటే అంటే అగ్ని ఉంటే ఏం జరగదు తెలుసా ఈ సూచకులు ఏం ఇవి లేవంటే నేనంతా టూత్మాలిష్ వాక్యం అన్నట్టే కదా నువ్వు ఎవరన్నా అది నేను కూడా కావచ్చు కదా దేవుని వాక్యం ఆశనే లేదు ఈరోజు చెప్తున్నా కదా ఇప్పుడు ఊహించుకోండి వాక్యం చెప్పమంటే ఆసక్తి లేనప్పుడు వాళ్ళ జీవితానికి ప్రార్థనలు ఎట్లా నాకు ఊరికనే నేను చూడగలను దర్శన కష్టాలు వచ్చినాక అప్పుడు గుర్తుకు వస్తారు దేవుడు అప్పుడు ఉపాసం ఉంటే ఏం లాకం వేస్ట్ పనికిరాదు అది కష్టాలు రాకముందు ఉపాసం కష్టాన్ని ఎదుర్కొంటావు కష్టం వచ్చినాక నువ్వు ఎంత ఉపాసం అని ఉండవు అది సభవ బ్యాలెన్స్ అయిపోతుంది దానిక తెలంగాణ భాషలో బిరంబాట్ అంటాం ఒకప్పుడు చేయని ఉపాస ప్రార్థన నువ్వు కష్టాలు వచ్చినాక చేస్తే అప్పుడు ప్రార్థనకి ఇది బీరంబాటు అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు కష్టాల కొరకు ఉపాస ప్రార్థన కావలసి ఈ సత్యం చెప్పబడింది మన జీవితాలలో అయినా కానీ మనం దీన్ని పాటిస్తలేము ఇరవయో వచనంలో మార్పు శుభార్త విషయాన్ని హెచ్చరిస్తుండ్రు నీకున్నాను నువ్వు నిజంగా వాక్యం ప్రకటిస్తే ఏం జరగాల చూడండి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకార కూడా వెను వెంట జరుగుచి వచ్చిన సూచక క్రియల వలన వాక్యం ను స్థిరపరచు నేను మెయిన్ ఏమంటున్నాడు ఎప్పుడైనా చదివింటా ఇది మన స్వార్థం మీరు వచ్చిన నువ్వు వాక్యం ప్రకటించాలని ఏమవ్వాలంటే తెలుసా వెంటనే వెంట వెను వెంటనే అంటే నువ్వు చెప్పుకుంటా పోయే కొద్ది చెప్పుకుంటా పోయే కొద్దీ ఇవి ఇన్ని సంవత్సరం మీరు వాక్యాలు చెప్తున్నారు చెప్పండి ఒక సూచక క్రియ వాక్యం చెప్పినందుకు దయాలు ను వాక్యం చెప్పగానే స్పష్టతలు జరిగినయా నువ్వు వాక్యం చెప్పగానే కష్టాలు వెళ్ళిపోయినాయా నువ్వు వాక్యం చెప్పగానే అప్పులు తీరిపోయినాయా నువ్వు వాక్యం చెప్పగానే ఇల్లు అనుగ్రహించబడదయా నువ్వు వాక్యం చెప్పగానే ఇల్లు కట్టుకున్నారా నువ్వు వాక్యం చెప్పగానే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా చదువులు వచ్చినాయా అద్భుతాలు నువ్వు వాక్యం చెప్పగానే మనుషులు నిజంగా వారి జీవితాలు దేవుడికి సమర్పించుకుంటున్నారా రక్షణ పొందినారా ఇవేవి జరుగుతున్నావంటే మీరు బహు దుఃఖపడాల్సి వస్తుంది ఏం మీ వాక్యంలో ఫైర్ లేదు అగ్ని లేదు అంటే మీలో అగ్ని లేదు మీరేదో చెప్పుకుంటా పోతున్నారు కాలం వెలిపిస్తున్నారు అంతే ఒక దినం ఏమవుతుంది అస మీలో అనేకలు బోధికలు భాపడ చెప్పి యాక పత్రికలో అందుకే నీవు చెప్తే వాక్యము వాక్యం వెనుకల సూచక జరుగుతులేవు అప్పుడు జరగకపోతే వాక్యము మనుషులలో స్థిరపడదు అంటే మనుషులు రక్షణలకు రారు ఏదో ఒక బాధ్యత లాగా ఏదో వచ్చింది ఏదో చెప్పాలా ఏదో అని చెప్పుకుంటా కాదు వాక్యము చెప్పాలన్న తపన ఎందుకు తెలుసా నువ్వు వాక్యం చెప్పకపోతే నీకు శ్రమ అని కూడా పౌరులు జ్ఞాపకం చేశాడు క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయనకు ఒక్కనికే శ్రమ క్రైస్తవులకు శ్రమ ఉండదు అనుకుంటున్నారా మంచి మంచి మనం ఉంటామే పెద్ద పెద్ద వాక్యం జరిగిస్తూ ఉంటాయి ప్రకటిస్తూ ఉంటామే గంభీరంగా కారణాల పోతాం చర్చెస్ కి కాలో పోయి గంభీరంగా దేవుని సమృద్ధిగా ఆశ్రించండి అని ఆడంబరంగా గెప్పించుకుంటాను కానీ ఏనాడైనా క్రీస్తుని ప్రకటించినావా క్రీస్తుని ప్రకటించకపోతే ఖచ్చితంగా క్రీస్తల శ్రమనే అందుకే మనం ప్రారంభంలో చూస్తాం కదా రెండు తీర్పులు ఒకటి తీర్పు దేవుని ఇంటి వద్ద దాని ఈ లోకానికి ఫస్ట్ తీర్పు దేవుని ఇంటి వద్దనే స్టార్ట్ దాని ఈ లోకానికి కానీ మనం ఈ రెండింటి నుంచి విడుదల పొందినా ఏ శిక్ష విధలేదు మనకి క్రీస్య కాబట్టి క్రీస్తి స్పందనంటే వాక్యం స్థిరపడాల వాక్యం స్థిరపడాలంటే సృచక్రియలు జరగాల సృచక్రియలు జరగాలంటే నువ్వు వాక్యం ప్రకటించాలా నువ్వు వాక్యం ప్రకటించాలంటే అందులో అగ్ని ఉండాలా లేకుంటే లొట్ట లోటా వాక్యం అంటే అర్థం కాదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు నేను గమనిస్తాను ఆత్మలో నేను మీ ఇంటికి వచ్చి చూడండి కదా ఆత్మలు గమనిస్తుంటున్నారు దీన్ని ఆన్ చేసేసి ఇంకెక్కడికో రూమ్ లో పోయి తినడమో పడుకోవడము టీవీ చూడడము ఇవన్నీ జరుగుతుంటాయి అంటే మీలో అగ్ని లేదు చల్లారిపోయినాను ఆల్రెడీ నిన్ను వెలిగించడం బహు కష్టం నేను చెప్తా ఉంటాను కేబిపిఎం లో చెప్పబడ్డ వాక్యాలు ఒక తరం వాళ్ళ మీకు గానే నాకు తెలుసా ఎన్నిసార్లు చెప్పేసింది ఈ వాక్యాలు ఎక్కడెక్కడి నుంచి తెలుసా నాకు చెప్తాంటారు పోండి మీకు వాళ్ళెవరు కూడా తెలియదు ఒక వ్యక్తి అన్నాడు విశాఖపట్నం నుంచి సార్ వాక్యం క్వాలిటీ పోయింది సార్ చేయమని అన్నాడు చెప్పండి దానికి నేను ఒక్కనే బాధ్య వినాలంటే ఇంట్రెస్ట్ వస్తలేదు సార్ అన్నాడు ఆంధ్రలో ఆంధ్రా విశాఖపట్నంలో మనమేమో అందరికి అవకాశం ఇవ్వాలా అందరు బాగా తరబిదు పొందాలా గొప్ప దైవజనులు కావాలా భూ తలకరింపులు చేసే సేవకుం కావాలా అన్న ఆశతో మనం అందరినీ ప్రోత్సహిస్తున్నాం ఏ చర్చ చేయని ఏ చర్చ అవకాశాలనే ఒక వాక్యం ప్రకటించడం కొరక పాస్టర్ ఒక్కడే పాస్టారం ఒక్కతే వాళ్ళ లో వాళ్ళు తప్ప ఎవడి మొహం కనిపించద్దు కానీ మనం అందరినీ ప్రోత్సహిస్తాం ఎందుకంటే ఇది దేవుని విధానం అందని ప్రోత్సహించాలా అందరి మొహాలు చూపించాలా అందరు తాచ్ఛర్యం కావాలా కేబిపీఎం లో గొప్ప గొప్ప సేవకు ఉండాలని అందరు తెలుసుకోవాలని తప్పన కానీ అదే తుసైపోతుంది కదా రోజు రోజుకి రోజు రోజుకి క్వాలిటీ పోయింది నేను చూస్తున్నా కదా నువ్వు నిజంగా రోషం కదా ఎప్పుడు ఆయన దహించదగనీయగల దేవుడు రోషం గల దేవుడు అంటే మళ్ళీ నీకు ఉందా నువ్వు దహించదగినలాగున్నావా నీకు రోషం ఉందా రోషం ఉంటే ధైర్యంగా మొహం ఎందుకు చూపించాలి నిజంగా మనుషులు రక్షణ పొందాలన్న తప్పన ఆసక్తి నీలో ఉంటే నువ్వు యూట్యూబ్ వీడియో ఎందుకు ఆన్ చేయవు నీ మొహం ఎందుకు చూపించవు సిగ్గుపడుతున్నావు లేక భయమా ఎవడన్నా ఏమన్నా కామెంట్ చేస్తాడమో మీద నేను చెప్పే వాక్యం అని అట్లా ఉండొచ్చు మనం అగ్ని నీలో చల్లారిపోయిందంటేనే ఇవన్నీ గుణగణాలు బయటకు వస్తా ఉంటాయి నువ్వు వాక్యం చెప్తే సూచక జరగాల బ్రదర్ సిస్టర్స్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నువ్వు ప్రార్థన చేస్తే ఎవర్కి స్వస్థత కలుగుతుంది ఎవరికి కానప్పుడు నీ ప్రార్థన వేస్ట్ అన్నట్టే కదా నువ్వు వాక్యం చెప్తే ఎవరు రక్షణ పొందుతున్నాడు అంటే నీ వాక్యంలో అగ్ని లేదన్నట్టే కదా నీ వాక్యం వెలుగుతలేదన్నట్టే కదా ఆయన వాక్కు బయలుదేరగానే వెలుగు కలిగాను వెలుగు బయట జీవం కలిగాను అని కదా ఆది కాండంలో ఆయన వాక్కు బయలుదేరగానే అట్ ఎంట్రస్ ద వర్డ్ ైఫ్ ఇంకా బాగున్న వాక్యం అంటే వాక్యం బయలుదేరగానే వెలుగు కదా వెలుగు అంటే చూడండి జీవం ఒకసారి వెళ్ళిపోతే వెలుగు పోయిందంటే అది కూడా నేను కాబట్టి కొన్ని సలహాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను స్వీకరించే వాళ్ళు స్వీకరించాలని ఆశపడుతున్నా అందరూ మొదటిదిగా నీలో అదిని తిరిగి నువ్వు తెచ్చుకోవాలా ఉజ్జీవం అంటే ఏదో తెలుసా బ్రదర్ సిస్టర్స్ ఉజ్జీవం అంటే ఉజీవ కూటములు ఇంగ్లీష్ లో రివైబల్ అంటారు రివైవ్ రివైవ్ అంటే డాక్టర్స్ హార్ట్ అటాక్ చచ్చిపోయిన వాడిని రివైవ్ చేస్తారు ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చి వాడి గుండె మీద గుద్ది ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తాడు ఎందుకంటే గుండె మీద గుద్దుతాడు లేకుంటే ముక్కులో నోట్లో నోరు పెట్టి ఊరుతాడు గాలి ఇట్లా బెలూన్ లాగుంటుంది ఇట్లా ముక్కు ముఖం మీద బెలూన్ తో నుద్దుతారు అప్పుడు ఏమైనా గాలి లంగ్స్ లో పోతున్నట్టు ఫస్ట్ అది అదృష్టవర్షాత్తు వాడు బ్రతికితే రివైవ్ అంటాం అంటే రివైవల్ అంటే ఏంటంటే సత్యనుడు బ్రతకడం అని అర్థం చాలా మంది తెలియదు ఉజ్జీవ కూటమిలు అంటే ఏంటంటే సత్యపైనుడు తిరిగి జీవింపజేయడం అన్న కూటమిల ఎప్పుడు తెలియదు అది ఉజ్జీవ కూటమిలకు ఎందుకు పోతానంటే నేను సత్యపైన ఆత్మలో బ్రతకడానికి పోతున్నాను మనం ఆత్మ ఘోషిస్తున్నానంటే మనకు ఉద్యోగ కూటంలో అవసరం లేదు ఎందుకంటే మనం ఎప్పుడూ చనిపోయి బ్రతికి వేసిన వాళ్ళు ప్రభునందు జీవిస్తున్నాం మనం నీకు అవసరం లేదు ఉద్యోగ కూటంలో కానీ నీకు తిరిగి ఉద్యోగ కూటంలో అవసరం వచ్చింది రోజు ఎందుకంటే నీలో అన్ని పోయింది నీ వాక్యంలో తప్పలేదు నేను ప్రతి ఒక్కరు వాక్యం వింటా నేను డైరెక్ట్ గా ఈవినింగ్ కూడా టైం ఉంటే ఆన్ చేసుకుని వింటా లేదంటే ఎట్లా మీ వాక్యాలన్నీ నేనే ఎడిట్ చేస్తున్నాను ఎడిట్ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టడం చాలా కష్టం తెలుసా మీ దగ్గర నేను ఎంత టైం తీసుకుంటానో ఆ కంప్యూటర్ స్క్రీన్ చూసి చూసి కళ్ళని ఎన్ని మంటలు అయితే అయినగా నేను ఎదురు చేస్తానంటే ఇది ప్రభు మీద నా ప్రభు నాకు అనుగ్రహించబట్ట పిలిపి అందరిని ప్రోత్సహించాలా అందరినీ పరిచయం చేయాలా దేవుని పీడలు దేవుని స్వార్థకులు పరిచయం చేయాలని ఆశ నేను ఎంత టైం పెడతానంటే నేను ఇదే టైంలో నా స్వార్థం ఎంతో డబుల్ కట్ సంపాదించుకుంటాను నేను ఇదేం లేస్తాయి ఇవన్నీ చేస్తున్నా కొన్నిసార్లు విద్యం పుట్టే కస్టమర్స్ తెలిసి రాత్రి కొంచెం లేట్ అయినా ఆ వీడియో కంప్లీట్ చేసి రాత్రి అప్లోడ్ చేసి పట్టుకుంటున్నాను మీరందరూ వాక్యం వినేసిపోయినా నిద్రపోతుంది కానీ ఆ వాక్యాన్ని నేను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి దాన్ని క్వాలిటీ పెంచి మళ్ళా యూట్యూబ్ లో పెట్టాల ఎంత కష్టంతో కూడినా నిద్ర నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన చర్చస్ వారానికి ఒకటే వీడియో పెడతారు కానీ మనం ప్రతిరోజు పెడుతున్నాం వీడియో ఇవి ఉచితంగా రాలేదు కదా ఎవడో కష్టపడుతున్నాయి కదా ఇవన్నీ జరిగేది మనం సంతోషంగా మనం వీడియోస్ పెట్టినా కానీ దాన్ని వెనకడానికి ఎంత కష్టండి కొంతమంది బ్రదర్స్ డబ్బులు స్పెండ్ చేస్తున్నారు మన మైక్రోసాఫ్ట్ టీమ్స్ కి వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారు నెల నెల వాళ్ళకి ఏమవసం చెప్పండి నెల నెల డబ్బులు ఖర్చు పెట్టి ఈ మైక్రోసాఫ్ట్ థీమ్స్ అకౌంట్ కొని ఆ యూట్యూబ్ ఆ వీడియోస్ మనం రికార్డ్ చేస్తున్న వీడియోస్ అక్కడ ఉంటాయి వాటిని నేను మళ్ళా తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలని నాకు కూడా ఇంటర్నెట్ చాలా ఖర్చు అవుతుంది కదా వాటిని డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్ చేయాలంటే టైం ఎంతో విలువ నా పొద్దున్నేసి పరిగెత్తా నేను ఫార్టీ సెవెన్ కే వెళ్ళిపోతాను అయినా కానీ ఎందుకు చేస్తాను కొన్నిసార్లు కుదరకపోతే ముసులు కూర్చొని బస్సులు చేస్తాను అందరిని కూర్చొని నిద్రపోతుంటే వీడు ఏంది ఎప్పుడు ఏదో కంప్యూటర్ మీద అనుకుంటా ఉంటారు ఎవడని అనుకోని నేను నా ప్రభు గారు నేను చేస్తున్నాను మన ప్రభు మన శిష్యులకు కాళ్ళు అడిగినట్టు అర్థం ఏం చెప్పండి ఇతరుల కొరకు మనం ఏం చేస్తున్నాం మనం మనం తగ్గించుకుంటామో చూపిస్తాం కానీ ఎక్కడి కూడా మనలో తగ్గింపుగా అనిపిస్తా లేదు ప్రసలు ఇరవై ఒక గంట సేపు అలారం పెట్టుకుని బైబిల్ వాక్యాన్ని గ్రంచి చేస్తే మళ్ళీ ఎంతసేటప్పుడు చెప్పండి మంచి మంచి బైబుల్ పుస్తకాలు కొనుక్కొని చదవాలి కూడా సాక్ష్యాలు చదవాలి ఇతరుల సాక్ష్యాలు చదవాలి దీర్ఘంగా పొద్దు స్థమానం మనం యూట్యూబ్ లో తింటే ఏమి కళ్ళతోని అక్షరాలు చదివి వాటిని నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకోవాలా అప్పుడు ప్రభు అగ్ని మళ్ళీ రాజ పెడతాడు మొదటిది ఈ అగ్నిని నేను ఇంకా ఉండలేదా పరిశీలించుకో కండిషన్ ఏంటసా అగ్ని ఉంటే నీలో భయం అగ్ని నీలో ఉంటే నీకు భయం బాగుండదు నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులన్న నువ్వు భయపడవు అయ్యో ఏమైపోతుంది నా కుటుంబానికి అన్న భయం నేను నువ్వు ధైర్యంగా నేను ఎదుర్కొంటే ఉంది గ్రహించు అగ్ని నా దేవుడు నాలో ఉన్నాడు దేవుడు నాకే రోషం లేదు కాబట్టి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు అగ్ని రుచి చూడకుండా ఎట్లా చెప్పగలవు వాక్యం చచ్చిబడ్డ వాక్యం ఉంటుంది రెండవదిగా రెండవ పాయింట్ బాగా అర్థం చేసుకో మొదటి పాయింట్ అగ్ని ఆ అనుభవంలోకి నువ్వు పోవాల వాక్యం చెప్పకముందు రెండవది సజీవ యాగంగా నిన్ను నువ్వు ప్రభువుకి సమర్పించుకోవాల తెలియదు సార్ దహించు అగ్ని ఎప్పుడు నీళ్ళకొస్తుంది నువ్వు బలిపేట మీద ఒక సజీవమైన యాగం అరికిస్తే యజ్ఞం మన దేశంలో యాగం అంటాం సంస్కృత భాషలో యజ్ఞాన్ని యాగం అంటారు సంస్కృత భాషలో సజీవ యాగం అంటే అరుల బలి పశువుని చంపినాక దాన్ని బలిపిటది పెట్టడం కానీ మనం ఈ రోజు సజీవ యాగం అంటే మనం మనం చచ్చిపోయిన శవమే కానీ ప్రభులు బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతిరోజు వదిలితే పట్ట గొర్రెల్ల జీవితం అంటారు సజీవ యాగం అంటే సజీవ యాగంగా అంటే ను ప్రత్యేకంగా ఈ లోకం కృష్ణ చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటేనే నీ మీదికి దేవుని అగ్ని దిగి రాదు ఆ రోజుల్లో బలిపీఠం మీద బలి పశువుని పెడితే అగ్ని దిగి దాన్ని కాల్చే వేసేది కాబట్టి ఈ రోజు నుంచి కనీసం సజీవ ప్రత్యేకంగా ఆయన కొరకు వరకుతే పడ్డ గొడుగుల లాగా మూడవదిగా నీ ప్రార్థన నీ ఉపవాసాలు ఏమైనాయి ఈ ఉపాసము అది నూనెని జమ చేస్తే ఉపవాస ప్రార్థన సకల ఏమవుతుంది నీలో ఉన్న అగ్ని మండుతూ ఉంటుంది దానికి సకల ఉంటుంది నూనె కాబట్టి ప్రార్థన ఉపాసములు నీలో ఉన్న నూనెని సమృద్ధి ఆ అగ్ని మళ్ళా సమృద్ధిగా ఎదుగుతూ ఉంటుంది నాలుగవదిగా భాషలలో ప్రార్థించడం మీరు దేవుణ్ణి అడగాలన్న ప్రభావ నాకు భాషలు వరం అనుగ్రహించాలి నేను చెప్తున్నాను మంచిది నా వ్యక్తిగత జీవిత అనుబాతి భాషల్లో బాధించకపోతే దయాన్ని విచ్చిపెడతలేదు మనుషులన్నీ బయటికి దగ్గరగా నేను ఏం మాట్లాడదు కొంతమంది ఆదిస్తూ ఉంటారు దయాలను గెలగొట్టడానికి నేను అర్వని నేను దాని దగ్గర అది గజిగజ్ వలుపుతూ ఉంటది కొట్టుకుంటుంటుంది పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని అటాక్ చేయని చూస్తూ ఉంటుంది అందుకే నేను అటాక్ చేయని కొన్ని దాన్ని పట్టకుండా తల నుంచే పెట్టేస్తాను కొన్ని మంత్రాలు ఉంటాయి చానాకాలం నుంచి ఉంటాయి అయిపోవట్లేదు సునీసంగా కానీ అగ్ని లేకపోతే అది ఉల్టాని కొడతది ఒక పాస్టర్ కొట్టిందంట నేను భిన్నాం ఏ చర్చ నేను చెప్పాను పాస్టర్ ఆదివారం చర్చలో ఉన్నాడు ఎవరో దయ పట్టిన ఆయన తీసుకొచ్చారు చర్చ్కి ఆయన మొత్తం డిస్టర్బ్ చేస్తుంది దయ్యం అనేసి ఆయన ఒక రూపులో తీసుకొని పోయింది తర్వాత ఫాస్టర్ చర్చ్ మధ్య నుంచి బయటకు ప్రార్థన జరిగిపోతే ఆయన చంపకే స్టా భయంకరం కొట్టిందట ఫాస్టర్ చాలా బాగా అనిపించింది పబ్లిక్ లో కొట్టి ఫాస్టర్ పరిస్థితి ఏమైంది సిగ్నల్ చేత పరిగెత్తి పెట్టడం ఒక చర్చ్ పాస్టర్ ని మనిషి కొట్టడం అంటే నేను ఈ రోజు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను నీలో అగ్ని లేకపోతే అతని శివయ్య కుమార్లు నక్కనే చేసింది అవి ఆయన సమాజం అందిరం అధికారి తన పిల్లలు దేవుని సేవ చేయడం ఆశపడుతున్నారు అగ్ని లేదు దాని మీద వాడేందుకు దయ్యానికి అది విజృంభించి వాళ్ళని గోరపరచుకొని వాళ్ళు బట్టని అంటే ఏంటంటే నీ స్థితి మీరు నట్నం మీరు కృష్ణీని ధరించుకోలేదని చెప్తున్నారు దయ్యం కాబట్టి మీలో అగ్ని దానికి గాని కొట్టాలా అంటే కట్టెలు మండుతా ఉన్నప్పుడు కొద్దిగా ఆగిపోతుంటే మనము ఆ విసనకర తీసుకొని కొడతా ఉంటాం ఇట్లా ఇట్లా కొడతా ఉంటాం వేసిన కర్రతో అనుభవం చేసినట్టు అప్పుడు ఏమవుతుందంటే అగ్ని దానికి గాని తగలడం వల్ల అది ఇంకా మండుతా ఇంకా మండుతా ఉంటుంది కూడా అటువంటిదే నువ్వు ఎంతగా వాషణలో ప్రార్థిస్తూ ఉంటా దేవుని గనపరుస్తుంటావో అంతగా అగ్నిని అది తిరిగి తిరిగి రాజిగడతా ఉంటుంది అండి నాలుగవ ఐదవ పాయింట్ పరిశుద్ధతలో సంపూర్ణతలో పరిపూర్ణతలో మనము నడవడం నేర్చుకోవాలి శుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం పరిశుద్ధమైన జీవితం అనేది చాలా అవసరం ఏది అపవిత్రమైంది ఏది పవిత్రమైంది తెలుసుకోవాలి ఎందుకు తెలుసా అపవిత్రమైంది నీ అగ్ని చల్లారిస్తే పవిత్రమైంది నీ అగ్ని తిరిగి రేకెత్తిస్తా ఉంటుంది కాబట్టి నేను ఎటువంటి నిర్లక్ష్యమైన జీవితం ఉన్నా అపవిత్రమైన జీవితం ఉన్నా త్వరగ్గా వాటి నుంచి వాటిని తరిగేసాను మీ దేని మీద ఎక్కువ వ్యామోత్సవం ఉందో వాటిని తీసిపడండి దేని మీద ఎక్కువ నీ మనసు కేంద్రీకరించుకుంటున్నావో వాటిని దూరం పడేసేయండి లేకపోతే నేను పోతుంది నీ అగ్నిపోతుంది నీ అగ్నిపైనంటే నేను చెప్పాలి ఏమవుతుందో శివాయి కుమారుని వాడు భయంకరంగా వాళ్ళని కొట్టి వాడి బట్టలన్నీ చింపేస్తే వాళ్ళు పారిపోయినరు మళ్ళీ అడ్రస్ లేకుండా చాలా మంది సేవకులు ఎందుకు మాయమైపోతారో అర్థం చేసుకోండి ఇదే కారణం వాడు కొట్టిండే రోగాలతో ఫినిష్ వాళ్ళు తీర్థముని చచ్చిపోతారు ఈ ఎందుకు త్వరగా ఈ రోజు ప్రతిరోజు ఈ అగ్నిగుండ ఎందుకు పోవాలంటే నీళ్ళ ఉన్న అపవిత్రమైన మస్టు తొలగిపోవాల బంగారం ఉన్న మస్ట్ వెండికున్న మస్ట్ తెలిగిపోవాలంటే తరచుగా అగ్నిలో అది కాలుతనే ఉండాలి అప్పుడే నువ్వు పనికి వస్తావు ఇక్కడ పనికిరావు కొంతమంది ఎట్లా అంటే ఈ రోజు రోజు కొంతసేపు వర్షింగ్ చేస్తారు మళ్ళీ రెండు మూడు అడ్రస్ ఉంటారు మళ్ళా కొంతకాలానికి బయటకు వస్తూ అదే నేను ఏమంటామంటే ఇంగ్లీష్ లో కన్సిస్టెన్సీ అంటాం కన్సిస్టెన్సీ అంటే ఏం తెలుసా ముప్పై ముప్పై నీ పరిచయ ఎట్లుందో దానికి మించి ఈ రోజు ఉందా ఇరవై సంవత్సరాల క్రితము నీ పరిచర్య లేక నీ సేవా జీవితం నీ ఆత్మీయ జీవితం ఎట్లుందో ఈరోజు అట్లనే ఉందా కొత్తగా రక్షణ పొందిన వలలో నీ జీవితం ఎట్లుందో ఈరోజు అట్లుందా కొత్తగా బాప్ బాప్తిజం పొందినవారిలో నీ జీవితం ఎట్లుందో ఈరోజు అట్లుందా అట్లా ఉంటే కన్సిస్టెన్సీ కానీ నేను చెప్పేది ఏం తెలుసా కన్సిస్టెన్సీ కంటే ఎక్కువ ఉండాలి నువ్వు అంటే ఆ రోజుల్లో గడిసే ప్రార్థన ఈ రోజుల్లో కాదు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు దాటిపోయింది లైఫ్ లో అప్పుడు చదివింత అప్పుడు చదివింత అప్పుడు ప్రార్థన చేసి మళ్ళా తర్వాత మానేసి మళ్ళా అది కాదు జీవితం అది ఆరిపోతాటది అక్కడికి కొంతసేపు మండితో మళ్ళీ ఆరిపోతుంది మండుతో ఆరిపోతాటది టి ప్రతి రోజు నువ్వు మండుతా ఉండాలా ఆయన కొడుకు ఎందుకంటే ఆయన దహించే అగ్ని గల దేవుడు అటువంటి దేవుడు నువ్వు ఏదైనా పొందుకుంటే నువ్వు ఎట్లా ఉండాలా అగ్నికి ఇట్లా వేడి వేడి ఉండాల నీ జీవితం కదా ఎప్పుడు ఏదో చెయ్యాలా ఏదో చెయ్యాలా ఏదో దుష్టశత్తుల మీద పడాలా భోగుల మీద పోయి ప్రేయర్ చేయాలా వాళ్ళని స్వస్థపరచాలా ఆయన ఉండాల నీకు తప్పన మన సొంత కుటుంబ దగ్గర మనం స్వస్థపరచుకోకపోతే బై నోడిని ఎవరిప్పుడు స్వస్థపరుస్తాం మనం అందుకే దీన్ని మనము వేసారని అట్టం ఇద్దరు వాక్యము ప్రతి ఒక్క గంభీరంగా వాక్యాలు చెప్తారు కానీ సూచకాలు ఎక్కడున్నాయి వాక్యాలు చెప్తే సూచకులే జరగాల అని చెప్తుంది వాక్యం మూడవది తర్వాత పరిశుద్ధాత్మకి ఎన్నో చోటు ఇవ్వాలి పరిశుద్ధాత్మని నడిపింపుని పసిగట్టాలా ఇది చాలా ప్రాముఖ్యమైనది నేను అడితాను చాలాసేపు ముప్పై ముప్పై నిమిషాలు అయితే దయ్యా రెండు దయలు పడిపోయినాయి ఇంకా రెండు నేను ఏం చేసిన బయటకు వెళ్ళిపోతాను పోయిన వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రయాణాలు చేసుకుని పరిశుద్ధాత్మ ఏం చేయాలి ఇప్పుడు నేను ఆ బిడ్డని నేను విడుదల చే ప్రకటించాలా అంటే సొల్యూషన్ ఇస్తున్నాడు ఆన్సర్స్ ఇస్తున్నాడు జవాబులు ఇస్తాడు ఇట్లా చేయ అట్లా చేయండి పోయి నేను చేస్తే ఇమ్మీడియట్లీ జవాబు వస్తుంది విడిచిపెట్టుకోవాలి మనుషులు బాగా అయిపోతున్నారు పరిశుద్ధాత్వానికి నువ్వు చోటి వల్ల ఆయన స్వరం లేనట్టు ఆయన సిద్ధంగా నువ్వు వీడు ప్రశ్న వేస్తానే జవాబు ఇస్తాను కాబట్టి నేను చెప్తాను పరిశుధాత్మం నేను సిద్ధంగా నాకు జవాబు నేచే ఇది ఏంది ఇది ఎటువంటి శక్తి దీన్ని ఎట్లా తరమాలా దీన్ని ఎక్కడ పంపించాలా అడుగుతా అంట నేను దీన్ని శాశ్వతంగా ఒక ప్రాంతానికి పంపించాలన్నా ఎట్లా మన నరకానికి తీర్పు తరుత నేను కానీ టెంపరీ ప్లేస్కి ఎక్కడ పంపాలి దీన్ని అడవుల్లోకి పంపాలన్నా ఏ స్పోయి పండ్లలోకి పంపండి నా నెలలో ఎక్కడ పోవాలను అప్పుడు నేను చెప్తాను మీ దగ్గర ఎక్కడ పోతే ఎక్కడ పోవాల నేను పంపిస్తా అక్కడ పోతావా అలా నేను బోన్ ఇల్లనే ఉంటాను నువ్వు కండ నుంచిన్నావు కదా ఇంక ఉండని అవసరం కదా ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే దాన్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలా దాన్ని ఎట్లా బలహీన పరచాల నాకు పరిశుధాత్మలు చాలా నేర్పించింది దాన్ని ఎట్లా వీక్ చేయాలి ఎందుకంటే నువ్వు సైనికుని విను రాజువి యుద్ధంలోనూ ఒక రాజువి అవి ఎట్లా నీ మాట వినక తప్పవు నీ నవ్వి లేకపోతే వినవు నువ్వు అనుకుంటున్నావు వాక్యం చెప్పడం చాలా ఈజీ అని నేను చెప్తున్నా ఇదే స్థితిలో ఉంటే ఓ ని నీ గొంతు పట్టుకుంటాడు దయ పట్టినోడు అప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు ఎందుకన్నా వచ్చిన సేవకైనా అది ఎవరికి కావద్దని రోజు నీ పరిస్థితి తెలుసా స్కేవయ్య కుమార్ లాగా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు మళ్ళా ఎప్పుడు కనిపించే ఉన్నావు ఈ గ్రూప్ లా కాబట్టి చివరిగా చెప్పకముందు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యమే నూనె అది కూడా అనుకోవరీగా చెప్పాలంటే వర్షాభిషేకము నూనెనే వెలుగు దేవుని వాక్యమే వెలుగు దేవుని వాక్యమే నీకు నూనె లాగా ఉంది ఆ వాక్యాన్ని దివరత్న ధ్యానిస్తేనే కానీ నువ్వు ధైర్యంగా ఆ వాక్యాన్ని వాడలేదు కానీ నేను చెప్పినా ధైర్యం నాస్తిక నువ్వు ఎందుకు ఇంత తప్పు పని చేసిన వాళ్ళు సైలెంట్ అయిపోయింది మాట్లాడలేదు ఇంకా ఒక దేవుని పెట్టాని నువ్వు ఎట్లా పట్టగలవు నువ్వు చాలా తప్పు పని చేసినావు కదా దీని తగిన శిక్ష నువ్వు పొందాల్సి వస్తుంది కదా అది దల్లైపోయింది నేను ఎప్పుడు అనుకున్నాను ప్రభు దయ్యాలకి రూల్స్ బాగా అర్థమైతే గానీ దేవుని బిడ్డలకి ఎందుకు అర్థం కావు ప్రభు దానికి న్యాయం అది అన్యాయంగా వచ్చి కూర్చుంది దాని చెప్పేంతరకు అది విలువేగింది నువ్వు చాలా అన్యాయం చేసినావు వల్ల నువ్వు ఎట్లా పట్టుకుంటావు ఒక దేవుని పిటని ఒక అబ్రహాము కుమారితే దయ్యం చేత ఎట్లా పిడిపబడుతుంది దయ్యం వీక్ అయిపోయింది సైలెంట్ గా జారుతుంది ఎప్పుడు నువ్వు ఎట్లగట్టి గ్రహిస్తావు వర్షాత్మం చోటిస్తేనే అంటే దహించు అగ్ని నీలో ఉంటేనే కానీ నువ్వు ఈ పనులు కాబట్టి ఇక్కడ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా ఎక్కువసేపు నేను స్పెండ్ చేయదలుచుకోలేదు ఎంతసేపు చెప్పినా ఏం లాభం చెప్పండి గతసేపు వాక్యం చెప్పినా అది మీ హృదయంలో నాటుకోకపోతే నువ్వు దాన్ని పాటించకపోతే ఏం లాభం నేను అందుకే మేము గమనించా లేదా ఏం తప్పుగా అనుకోకండి నేను ఎవరితో ఎక్కువ టైం టైం స్పెండ్ చేయను బ్రదర్స్తో అనిపిస్తారు ఎదుకో తెలుసా నాకు తెలుసు ఎవరి దగ్గర అగ్ని ఉండవు ఎవరి దగ్గర అగ్ని లేదు నేను ఎప్పుడైనా కానీ బహు అగ్నిమయమైన బ్రదర్స్తోని సిస్టర్లతోనే ఎక్కువ సహవాసం లేదు తక్కిన వాళ్ళు జస్ట్ ప్రైజ్లాడ్ బ్రదర్ సిస్టర్ అని చెప్పి పక్కకు జారుకుంటున్నారు నాకు తెలిసి ఎందుకంటే పాటు ఎక్కువ సమయం గడితే అగ్ని పోతుంది విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి కానీ ఏం లాభం అగ్ని లేని విశ్వాసులతో సహవాసం వేస్ట్ కదా అందుకని ఒకరిని ఒకరిని ప్రోత్సహించుకోమని చెప్పండి బాగుంది ఈ రోజు కన్నా మనం మిల్కుండా దీన్ని సీరియస్ తీసుకుంటాం దివరాత కష్టపడండి ధ్యానించండి వాక్యాన్ని టీవీ ముందు మొబైల్స్ ముందు కాదు నేను చెప్తేనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి రియల్ టైం పక్కన పెట్టుకోకండి దాన్ని బుక్ తీసి చదవండి మొబైల్ లో చదవకండి ఇవన్నీ సొడ్డు అన్నట్టు దేవుని వాక్యం చదువుతుంట మొబైల్లో చెప్పుకో చదువుకో కానీ నేను చెప్తేనే ఒక టైం బైబిల్ బుక్ లో చదివి చాలు నుంచి నేర్చుకో లేకపోతే కొంతకాలానికి ఏ పుస్తకం ఎక్కడ దగ్గర కూడా వెతుకోవాల్సి వస్తుంది నీ పరిస్థితి మరి దౌర్భాగ్యంగా ఉంటుంది స్టేజ్ మీద నిలబడి వాక్యాలు వెతుకోడానికి కష్టపడతా ఇప్పుడు ఇంతగా మనం వాక్యాలు చెప్తున్నాం కానీ ఈ వాక్యాలు నిజంగా నీకు జ్ఞాపక ఉంటాయా జ్ఞాపకంగా ఉంటాయా పోయిన వారాన్ని చెప్పినాము అలానే వాక్యాలు ఈ వారం నిజంగా జ్ఞాపకం ఉంటాయా ఏ వచనాలు ఏ అధ్యాయాలు అవన్నీ అప్పుడే రోబోట్ లాగా చెప్తున్నావు అనే వాక్యం కాబట్టి తీర్మానించుకోండి ఎవరితో విశ్వాసం ఉండాలని ఎవరి దగ్గర ఎక్కువ అగ్నిమయమైన జీవితం ఉంటుందో వారితోనే ఎక్కువ సహవాసం కలిగిన నేర్చుకోవాలి ఎప్పుడొక్కడ ప్రోత్సహించుకోండి అదే నేను చేస్తాను ఇప్పటివరకు ఇంత కాబట్టి మీలోని బల బలతను కలిగించుకోండి చిన్న చిన్న విషయాల్లో భయపడతారంటే మీరు అగ్ని చల్లారిపోయింది మీరు దేవునిసారిలో సమయం గడపలేరు మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోండి బైబుల్ పుస్తకాలు మంచి సాక్ష్యాలు చదవడం నేర్చుకోండి సాక్ష్యాల పుస్తకాలు అంటే గొప్ప ఆ పుస్తకాలు చదవడం నేర్చుకోండి నేను ఎప్పుడు ఏదో ఒక బుక్ చదువుతా ఉంటాను గొప్ప రాసిన బుక్ కావచ్చు అతని సాక్ష్యమే కావచ్చు అట్లా ఎంతో గత హండ్రెడ్ ఇయర్స్ లో గొప్ప గొప్ప రాసిన పుస్తకాలు ఉన్నాయి కానీ కొనుక్కొని చదువుతూ ఉంటుంది ఎంతో ప్రోత్సాహం ఉంటుంది వాళ్ళు ఎంత భయంకరమైన కష్టాలు పడి ఉంటారు ఎట్లా సేవ వాళ్ళ చింతనలో వాళ్ళ సేవలు ఎందుకు విశేషమైన కర్ర జరిగినాయి అవి అవన్నీ నేను సీక్రెట్స్ నేర్చుకుంటా ఉంటా వాళ్ళనిచ్చి లేకపోతే నీకు ఇంకా వార్గం యూట్యూబ్ లో ఉండవు వీటన్నింటినీ మనము ఎప్పుడు పొందుకుంటాం రోజు అవకాశం వస్తే వీటన్నిటి నేను మరోసారి మీ చెప్పని ప్రయత్నిస్తాను కానీ ఎక్కువ వాక్యం చూపించేసి క్లోజ్ చేస్తే చాం ఎగులు రాసిన పత్రిక పదవ అధ్యయనం ఇరవై ఐదవ వచ్చనం పత్రిక ఇరవై ఐదవ ఇరవై నాలుగు నుంచి చూద్దాం ఇరవై మూడు చదువుతాం సార్ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన మన నిరీక్షణ విషయమై మనం మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము తర్వాత కొందరు మానకలు చిన్నట్టుగా సమాజముగా పూరిట మానక ఒకరినొప్పుడు హెచ్చరించచ్చు ఆ దినమున దిన దినము సమీకించట మీరు చూసిన పరిధి మరీ ఎక్కువగా అలంజలు చేయొచ్చు ప్రేమ చూపుటకుని సప్రాయం చేయటకుని ఒకరినప్పుడు కూలి కలుపాలని ఆలోచిస్త ఎవరు చలాబడుతున్నారో హెచ్చరించాలా స్వీకరించే వాళ్ళకు అభివృద్ధి పొందుతారు తిరుణీకరించిన వాడు అష్టవాడి పరిస్థితి బాగు చేయడం కాబట్టి ఉపన్యొక్క ప్రేమపూర్వకంగా వీటన్నిటిని ప్రోత్సహించుకోవాలా ఒకరినొకడు పొలికొల్పోవాలని ఉంది కదా అటువంటి జీవితము అందరికి అనుగ్రహించాలా ఈ రోజు నుంచి అన్నీ కనీసం నేను బైబిల్ విషయాన్ని నేర్చుకుంటా బైబిల్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయి కదా అంటే చెప్పలేదు కొత్త ఎక్కడ ఉంది పాత నిబంధన ఎక్కడో చెప్పలేదు పాత నిబంధన పుస్తకాలు ఎన్నో చెప్పలేదు కొత్త నిబంధన చెప్పలేరు భక్తుల పేరు లేదు పరిశుద్ధులైన పౌలు పరిశుద్ధులైన మత్తయ్యం అని చెప్పలేం మనం మత్త రాసిన పాత్రిక అంటాం దేవుడు కాదు కదా అట్లా చెప్పండి ఇవన్నీ తెలిసిపోతుంటే సిద్ధపడతలేదు సైనికులగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి మనము వాళ్ళు ఎక్కడో కష్టపడ్డారు కదా పరిస్థితులైన పౌరులు పరిస్థితులైన మత్తయ్య పరిస్థితులైన మార్పు పరిశులైన యోగాను అని స్టార్ట్ చేయాల అపోస్తలు అని స్టార్ట్ చేయాలి అపోసులైన పౌలు గారు రాసిన పత్రిక అని ఆనందం చేసిన అప్పోస్లైన పౌలు రాసిన రోమిలకు పత్రిక రాసిన పత్రిక రోమిలకు అపోజైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక అపోసులైన పౌలు హెబీలకు రాసిన పత్రిక అట్లా స్టార్ట్ చేయాలి ఎందుకంటే వినే వాళ్ళని కూడా అనేది వీళ్ళు ఏంటనే ఎట్లున్నారో కదా ఎవరు ఒకరు చెప్పినందుకు నేను ఇక్కడ రెచ్చిపోయి మాట్లాడటలేను నేను చెప్పేది ఏంటంటే వాడు చెప్పడం వల్ల కదా మాకు తెలిసింది అట్లీస్ట్ నేను కూడా వింటున్నా నాకు కూడా తెలుస్తుంది కదా మన్నా తాజా మన్నా కదా అది వాక్యనే కదా మన్నా జీవాహారం అది తింటుంటే వాడు ఎంత రుచికరంగా అనగా లేదా మనుషులు ఆ ఎందుకు అది మన్నా లాగా లేదు కాబట్టి దేవుడు మనందరినీ క్షమించాలా అని ప్రార్థించాను ప్రభు నన్ను క్షమించు నేను నిర్లక్ష్యంగా ఉన్న వాక్యం విషయంలో నా టైం టేబుల్ ప్రకారంగా నేను ఎప్పుడు చేయలేదు ప్రభు దాన్ని క్షమించినైనా దాని తగిన బహుమానం వస్తుంది కానీ పోగొట్టుకున్నారు చాలా కాబట్టి నేను ఒకటే విషయం జ్ఞాపకం చేస్తున్నది ఇది మీకు అనుగ్రహించబడింది వారికి అని ఒక వాక్యం చెప్తా ఉంటాం మనల్ని మన దూరులో ఇది మీకు అనుగరించబడింది వారి అనుగరించబడలేదని చెప్పడం అంటాం అదే రోల్ ఉల్టా అయితే మీ పరిస్థితి ఏంటి ఇది వారికి అనుగరించబడింది మీకు అనుగ్రించబడలేదంటే మీ పరిస్థితి ఏంటి కొంచెం ధ్యానించండి కంట ముసు ప్రార్థిస్తాం బొమ్మ మీకు హోదరాలైనా ఎంతోగానో ప్రేమించే గొప్ప దేవుడవ తండ్రి తప్పు చేసినా సరి చేసే గొప్ప దేవుడు దాన్ని విడిచిపెట్టేవాడు కావు వాళ్ళని నిర్లక్ష్యతను కలిగించండి మా సిద్ధపాటిని ఆశ్రయించండి యుద్ధానికి పోతున్నాం ప్రభు కొత్తగా ఎట్లా పోగలం యుద్ధానికి నైనా బహు జాగ్రత్తగా భయంతో మెలుపుతో ముందుకు పోలవాలన్నా మీ అందుకు భయం భక్తులు ముందు పోలవన్న సేపడండి తండ్రి ఒక హెచ్చరించుకోమన్నారు ప్రభు మేము చేసి ముందు పోవాలని గంభీరంగా వాక్యాలు చెప్తాను ఒక్క సూచక్రియ జరుగుతున్నది ప్రభుత్వ మీ అని నమ్మకం ఈ సూచక్రియ కావకుండాన్నారు గాని అందులో ఒక్కటి కూడా నేనిపిస్తున్నారు ప్రభా కనికరించండి నేను క్షమించండి ప్రభా మేము తిరిగి మీ శరీరకు వస్తుండగా మమ్మల్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం వర్షుగాత్మ అభిషేకం లేదు ప్రభావ రుపవరం లేవు ప్రభా దయ్యగొట్టలేని స్థితి ఉన్నాం ప్రభావ రోగును స్వస్థపరచలేని స్థితిలో ఉన్నాం ప్రభావ మీరేమో నమ్మికారి అన్ని చేయాలని చెప్పినారు ప్రభా మాకు ఆశాది రోజు మాలో అగ్ని తిరిగి మీరు జీవింపజేయండి ప్రభా ఈ అగ్ని ఆరిపోవద్దు ప్రభా అటువంటి జీవితం ఇంటిలో వాళ్ళందరికీ అనుగ్రహించి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం మరొక్రీస్తు యొక్క కృపా సమధ నడిపి మనందరికీ సదాకాలంతో అయిన దాకా ఆన్లైన్ అందరికీ గుడ్ నైట్ దానికి రెసిస్టర్ పేజ్ల నుదు పేజ్ల